కూరకే దొరకునా ఉన్నత సుఖము సారంగు తెలిసిక జయము చే కొనుట తలపులోపలి చింత దాటినప్పుడు కదా అలరి దైవంగు ప్రత్యక్షమౌట కలుషంపు దుర్మదము కడచినప్పుడు గదా తలకొన్న మోక్షంబు తనకు చేపడుట కర్మంబు కసటువో కడిగినప్పుడు కదా నిర్మల జ్ఞానంబు నెరవేరుట మర్మంబు శ్రీహరి నీ మరుగుతొచ్చిన కదా ఊర్మితన జన్మమెకుడు ఎక్కుడవుట తన శాంతమాత్మలో తగిలినప్పుడు కదా పనిగొన్న తన చదువు ఫలించుటా ఎనలేని శ్రీ వెంకటేశ్వరుని దాస్యంగు తనకు నప్పిన కదా తరిచేరిమనుట